మీరు సాక్షి మీరు సాక్షి మేమేమి అనలేము చేరి చూడరమ్మ వీను చెల్లుబడి పిన్నవాడు నిద్రవోగ పెనచి కూకట తోడ పన్నిలేక తోకూడ బంధించే ఉన్నతి తొలగ వాణివొల్లెల్లా దోగిపోయ కన్నెలారయీకృష్ణు కంటిరటరమ్మా లేగలానన్నిటి నేను లేవక తొల్లెవిడిచే వులు పేయలు ముగిగలయా ఆగి పట్టబోతేను అప్పుడే తా గడిబెట్టి రాగతనాననున్నాడు రాచబలుపమ్మ వారము చేసేమనుచు వడినింటి వారమెల్లా కూరలు పాసాలు దొంతి కూడబెట్టితే ఆరగించవేలుపుల అలికి పూసి కుడిపి పూరి మీ శ్రీ వెంకటాద్రి గోవిందుడమ్మా